పరిశుద్ధురవగు తండ్రి మీకు వదనాలనైనా మహోన్నతుడగ మా దేవ ఏసయ్య మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ప్రవ్వ ఈ ఉదయం అంతం మళ్ళీ ఇంతవరకు మళ్ళీ కాచి కాపాడి సురేష్ తగ్గింటికి చేసిన మీకెంతో వదనాలు ఈ సాయంత్రం సమయం నా మీ సరేదికి మేము చేరినాం ప్రవ్వ మీ దగ్గరికి వచ్చిన వారిని ఎవరు మీరు తోసుకొచ్చారనైనా ప్రతి స్వీకరించి ప్రేమించే గొప్ప దేవుడవనైనా దాన్ని బట్టి మీకెంతో పదనాలు అర్పించుకుంటున్నాం ఈ సాయంత్రం సమయం మిమ్మల్ని స్థితించిగానపరిచి పరిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఓ ప్రభుత్వం మన సిద్ధపరిచి మనం ప్రార్థిస్తున్నాం ప్రభు అదే రీతిగా మీ యొక్క స్వరాన్ని వినాలా మీ యొక్క వినాలా దాని ప్రకారంగా మేము జీవించాలనైనా ఆ జీవన విధానాన్ని మా పేర్పమని ప్రార్థిస్తున్నాం మనసుని పరిపరివిధాలుగా పోనీయకుండా మీ మీద కేంద్రీకరించుకొని మా గురి ఎద్ధకు మేము పరిగెత్తలాగా సహాయపడండి ప్రభు ప్రతి ఒక్కరిని తను మళ్ళీ మీ కొరకు సాక్షాతగా నిలబెట్టుకొని అనేకులకు మీ నీతి సత్యాన్ని ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ అని ఈ క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించం తండ్రి హిల్ హ్యాంక్ యూ అన్న దేవూడు మనకు ఎల్లప్పుడూ తోడూగాను నాడు తోడూగాను నాడు దేవూడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు తోడుగనున్నాడు ఏదేను లోదముతోనుందెన్ ఏదేను లోదాము తొనుందెన్ హను కుడా నేగేను హాను కుడా నేగే તોડુગ નુન્નાડુ દઈવા જ્યનુ શિર સાવ હિંચી દેવા જ્યનુ શિર સાવ હિંચી દીવ્યનુ સાવ હિંચી દીવ ఖడ్గము ఎత్తి నాయపుడు తోడుగనున్నాడు యోసెపు ద్వేషిం పాబడినప్పుడు యోసెపు ద్వేషిం పాబడినప్పుడు గోతిలో త్రోయాబడినప్పుడు గోతిలో రోయా బడినపుడు శోధన లోచరసాలయ శోధన లోచెరసాలయ సింహాసన మేకినయపుడు తోడు గనున్నాడు ఫో రాజు తరిమినయపుడు ఫరో రాజు తరిమినయపుడు ఎర్రాంద్రపు తీరమునా ఎర్రాంద్రపు తీరమునాోర్ధాను నది దాటినప్పుడు యోర్ధాను నది దాటినపుడు ఎరికో కూలియపు రూ తోడు గనున్నాడు దావీ దోషిం హమునేదిరించి దావీ దోషిం హమునేదిరించి ధైర్యాచి చినయపుడు ధైర్యా నాచీల్ చినయపుడు గొల్లాతును హత మార్చినప్పుడు గొల్లాతును హత మార్చినప్పుడు సౌలు చేతరు మాబడినపు రూ తోడుగాడు సింహపు బోనులో దానీలు సింహపు బోనులో దానీలు ష్రకు మేషక్ ఆ బెదగో షడ్రకుమే షక్ ఆ బెదగో అగ్ని గుండములో వేయబడన్ అగ్ని గుండములో వేయబడన్ నలుగురుగా కనబడినప్పుడు తోడూగానున్నాడు పౌలు బంధించబడినప్పుడు పౌలు బంధించబడినప్పుడు పేతురు చెరలో ఉన్నప్పుడు పేతురు చెరలో ఉన్నప్పుడు ఆ పోస్తలలో విశ్వాసులు అపోస్తలలో విశ్వాసులు హింసించాబడిన యపుడు తోడుగనున్నాడు దేవూడు మనకు ఎల్లప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడు గనున్నాడు తోడు ట్రై చేసుకున్నాం సిస్టర్ స్తూత్రం తండ్రి ఇసు ప్రభానికి వందనాల రోజ పరిశుధడానికి స్తోత్రం తండ్రి మహిమ గల రాజ్యానికి వందనాలు రోజా ప్రభా నీ వాక్యంలోకి వెళ్తున్నాం తండ్రి నీ నడిపింపు దా ఇచ్చేయండి ప్రభా సైతం బంధించి నా ప్రభా నీ వాక్యం మాట్లాడి నువ్వు కార్యం జరిగించమని ఏసునాం నడుచున్నాను తండ్రి ఆ సిస్టర్ జక్కరియ గ్రంథం జగ్గర్యా తొమ్మిదో అధ్యాయం పన్నెండవ చదువు చదవండి చదవండి చదువు పంటకాలలో పడియుండి నిరీక్షణ గలవారులరా మీ కోసం మీ కోటను మరలా ప్రవేశించుడి రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను ఇక్క చూడండి సిస్టర్ ఇక్కడ ఏమంటున్నాంటే బంధకంలో పడి ఉండి నిరీక్షణ గలవారల్లారా మీ కోటను మరలా ప్రవేశించండి రెండంతలుగా మీకు మేలు చేసేదరని నేడు నేను మీకు తెలియజేయను ఇక్కడ బంధకం అంటే సైతాన్ బంధకంలో కావచ్చు లోకంలో ఉన్న అనేక బంధకాల ద్వారా మనము పడి కూడా దేవుల్లో నిరీక్షణ నిరీక్షణ కలిగి ఉన్నాం కాబట్టి దేవుడు ఏమంటుడు అంటే మరలా మీకు అలాంటి దీవ ఆ బంధకాల నుంచి విడుదల ఇచ్చి మీకు నేను దీవనలు ఇస్తానంటు రెండంతలుగా మేలు మీకు చేసేదను అని నేడు నేను మీకు తెలియజేయను బంధకంలు ఇప్పుడు మనకు కష్టాలు బాధలు కూడా వస్తాయి మధ్యలో మొన్న మీకు మీ అందరికి తెలిసిన ప్రే రిక్వెస్ట్ పెట్టిన విషయంలో కూడా తెలుసు చిన్నబాబు చనిపోయింది కదా ఆ బాబు విషయంలో చాలా మంది ప్రార్థన చేసిండ్రు కానీ దేవుని చిత్తం ఎందుకంటే ఇప్పుడు దే ఇక్కడ దేవుడు ఏమంటుందంటే వాక్యంలో ఏమంటుందంటే దేవుడు రొట్టె నడిగితే రాతిస్తాడా చేప నడిగితే పామిస్తాడా అని అంటున్నాడు దేవుడు కానీ దేవునికి తెలుసు మనకు ఏది మంచిదో అది ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఆయన చిత్తను ప్రతిదీ ఆయన చిత్తను ఆయన చిత్తానికి మనం ఆయన చిత్తనుసారంగా దేవుడు ప్రతిదీ మన జీవితంలో కార్యము జరిగిస్తాడు మలాకి గ్రంథం సిస్టర్ నాలుగుల పన్నెండు నాలుగుల రెండు సిస్టర్ అయితే నా రామ మందు భయభక్తుల మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యంలో కలగజేయును కనుక మీరు బయలుదేరి క్రొవ్వ దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు అయితే ఇక్కడ ఏమంటుంది అయితే నానామ మందు మనము ఈశుకరు యొక్క భయభక్తులుగా ఉన్నాం కాబట్టి మనకి ఏమంటే నీతి ఉదయించును అతని రెక్కల ఆరోగ్యం ఏసు ప్రభు యొక్క రెక్కల కింద మనకు ఆరోగ్యం ఇస్తాడు మనం ఎట్లుంటామంట క్రువ్విన దూడ వల్లే గంతులు కానీ మనం ఇంత వాక్యం ఇంత చదివినాక కూడా మనం ఒక్కొక్కసారి బలహీనమైపోతాం ఎందుకంటే దేవుడు ఇంత మనము ఏం చేస్తామంటే ఎట్లా ప్రార్థన చేస్తామంటే మనకు జవాబు కావాలా కావాలా కావాలా ప్రార్థన చేస్తాం కొన్నిసార్లు అది దేవునికి ఇష్టం లేని కూడా మనం అడుగుతాం కానీ దేవునికి తెలుసు దేవుడు ఇంకో మాట కూడా అంటాడు అడగండి నేను మీకు ఇస్తానంటాడు మళ్ళీ ఏమంటాడు ఆ ఆపత్కాలం నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానంటాడు మనం ఏం చేస్తామంటే ఇవన్నీ పెట్టి మనం ప్రార్థన చేస్తాం విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తాం కొన్నిసార్లు మనకు దానికి జవాబు దొరికది అయినా కూడా మనం ఏం మనం ఎట్లున్నామంట ఆయన ఎందు భయభక్తులు కలిగి మనం ఉన్నామంట దేవుడు జవాబు ఏది చేసినా దేవుడు మనం మంచి కొరకే చేస్తాడని ఆ యొక్క ఆలోచన మనలో ఉంటది కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటుండే నానామం ఎందు అట్లా మనకు జవాబు రాకున్నా కూడా దేవుడు మనకు ఏది ఇచ్చినా మనకు మంచే ఇస్తాడు ఏదిచ్చినా తనకి ఇష్టమైనదే ఇస్తాడు ఇక భయభక్తులు గలవారు నీకు నీతి సూర్యుడు ఉదయించడం అయితే మనం ఆయన భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి ప్రతి దేవుడు మనకు కష్టంలో కానీ బాధల్లో కానీ దేవుడు మనల్ని లేవనెత్తాడు యాక్చువల్ నేను ఆ బాబు చనిపోయిన తర్వాత చాలా కృంగిపోయాను అందరికీ తెలుసు ఆ బాబు చనిపోయినాక నేను చాలా కృంగిపోయాను నేను అసలు జీవితం మీదనే విరక్తి అయిపోయింది ఏంది ఇట్లా అయిపోయింది ఏంది ఇట్లా అయిపోయిందని మళ్ళా అందరూ ప్రార్థన చేసే దేవుడు దేవుడు మన కొరకు మరణించిండు ఏసుప్రభు మన కొరకు కల్వారి సిల్వలో ఆయన మనకొరకు త్యాగమైండు ఆయన మన కొరకు బలి అయిండు మనల్ని మనల్ని ఆ రక్షణలో నడిపించడానికి మనకు విడుదల చేయడానికి ఏసుప్రభు అంతగా త్యాగమైండు ఆ దేవుని వైపు మనం చూడకుండా మామూలుగా ఈ లోకం వైపు మనం చూసుకుంటాం కొన్నిసార్లు మనము సన్న విశ్వాసంలో ఇదైపోతాం కానీ అట్లా ఉండకుండా దేవుడు మన మీద ఏం చేశాడంట ఆయన యొక్క నీతి సూర్యుడు ఉదయించి అతని రెక్కెల కింద మనకు ఆరోగ్యం కలుగజేయను గన మీరు బయలుదేరి క్రొవ్వ దూడల వల్లే గంతులు వేయినట్టు గంతులు మనం ఏం చేస్తామంటే ప్రభు గురించి మనం సువార్త ప్రకటించుకుంటా ఎట్లుంటామంట క్రొవ్వ దూడ వల్లే మనం గంతులు వేయొచ్చు ఆయన నామాన్ని మనము ప్రచురం చేస్తాం కాబట్టి ఆయన రెక్కల కింద మనకు ఆరోగ్యం ఉంటది యేసుప్రభు రెక్కల కింద మనకు ఆరోగ్యం ఉంటది కాబట్టి మనము దేనికి ఆయన ఎందు ఆయన ఎందు ఉన్నాం కాబట్టి మనం దేనికి కూడా మనము భయపడాల్సిన అవసరము లేదు సిస్టర్ ఇంకోటి మొదటి పేతురు నాలుగుల ఏడు సిస్టర్ నాలుగు అర్థం ఏడవచ్చు మిస్టర్ అవును సిస్టర్ అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మేలుకువగా ఉండు అయితే ఇక్కడ ఏమంటుండు అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది మనకు తెలుసు రాబో దినాల్లో ఏమేమి జరగాల్సినో అన్ని జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమంటుండంటే దేవుని అయితే అన్నిటి అంతం ఈ భూలోకంలో సమస్తం ఏది ఉందో అన్నిటిది అంతము దగ్గర కాబట్టి మీరు స్వస్ స్వస్థ బుద్ధి గల వారే ప్రార్థనలు చేయుటకు మెలుగుగా అంటే మనం ఏం చేయాలా ప్రార్థన చేసుకో దేవుని రాక సమీపం కాబట్టి మనం మెలుకగా ఉండి పరిశుద్ధంగా ఉండి దేవుని వాక్యాన్ని ధ్యానించుటూ ఉండాల అయితే ఇక్కడ ఏమైందంటే నేను కాలేజ్ చదివే రోజుల్లో నేను అన్నిరాలని నాకు ఎంతనో పెద్ద పెద్ద కోరికలు ఉండే ఇట్లా కావాలా అట్లా కావాలా అని కానీ అప్పుడు నాకు దేవుని రక్షణ లేదు కానీ అప్పుడైతే నేను దేవుని రక్షణ లేకుండా నేను పెద్ద కోరికలు కోరిన ఆ కోరికలు తీరిస్తే నేను ఈ గొప్ప రక్షణ నేను ఇప్పుడు తీసుకోలేకపోతుంటే దేవుడు దేవుడు అందుకే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనల్ని రూపించుకున్నాం ఉన్నాడు కాబట్టి మన అందరం ఇప్పుడు దేవుని యొక్క శువార్త ప్రకటించచ్చు అనేక బిడ్డల్ని దేవుని వైపు మనం మళ్ళిస్తున్నాం కాబట్టి దేవుడు మళ్ళ కూడా హెచ్చరిక ఇస్తున్నాడు మనం ఏం చేయాలంట స్వస్థ బుద్ధి గల ప్రార్థనలు చేయుటకు మెలుగు ఉండాలంట మనం మెలుకోగా ఉండి ప్రార్థించేయాలంటే చూలిపోవద్దు కష్టాలు ఇస్తే చూలిపో నాకు ప్రార్థన మీద కూడా విసుగు ఆ బాబు అట్లా అసలు ప్రార్థన కూడా చేయలేకపోయినా విసికిపోయినా వేస ఎడతెగగా ప్రార్థన చేసినా విసుకకుండా ప్రార్థన చేసినా ఏంది ప్రభావ ఇట్లా అయిందని కానీ దేవుని చిత్తం అట్లుంది ఆయన చిత్తానికి మనం అప్పగించాల దేవాన్ని నీ చిత్తం ఎట్లుందో అట్లా జరిగించండి నిజంగా ఉన్నది ఆలోచిస్తే దేవుడు కరెక్టే చేసినా అనుకుంటాడు దేవుడు ఎప్పుడైనా మనకు మంచే చేస్తాడు తన బిడ్డలకు మంచే ఇయ్యాలా అని ఎప్పుడు అనుకుంటాడు కాబట్టి మనకి ఏది జరిగినా కూడా మనం ఏం చేయాలా మెలుకోగా ఉండి మనం ప్రార్థన చేసి ప్రతిదీ మనము జయించుకుంటేనే ముందుకు సాగాలి ఇంకో సిస్టర్ మొదటి పేతురు ఐదులో ఆరు సిస్టర్ వాయిస్ బ్రేక్ సిస్టర్ ఐదులో ఆరు సిస్టర్ దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసులై ఉండుడి. ఇక్కడ ఏమంటుంది సార్ దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి చేతి మనము దీన మనుషులై ఉండాలంట దేవుడు ప్రతిదానికి మనకు సమయం ఇస్తుడు ఆ సమయం ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా మనము అనుకునే దేవుడు నెరవేరుస్తాడు మనల్ని హెచ్చిస్తాడు మనల్ని తలగా నిలబెడతాడు మళ్ళా ఆయన యొక్క చేతి రెక్కల కింద మనం ఎట్లుండాలంట దీన మనుషులై ఉండాల దీన మనుషులంటే అన్ని ప్రతి దాంట్లో మనము తగ్గింపుతో మనము అన్ని అన్ని విషయంలో తగ్గింపుతోని దీన మనస్తోటి మనం ఉండి దేవుని కార్యం మనము జరిగించుచూ ఉండాలి అప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తారు సిస్టర్ ఇంకో వాక్యం చూసుకోండి మొదటి యోహాను రెండుల సిస్టర్ అయితే మీరు పరిశుద్ధిని వలే పరిశుద్ధిని వలన అభిషేకము పొందినవారు కనుక సమస్తమును ఎరుగుదురు అయితే ఇక్కడ ఏమంటాం అయితే మీరు మనం అందరము ఏసు దేవుని శక్తి దేవుని యొక్క పరిశుద్ధ దేవుని యొక్క శక్తి వలన మనం అభిషేకం పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదు మనం ఆయన యొక్క అభిషేకం మన మీద ఉన్నది కాబట్టి దేవుడు ముందే జరగబోయేది జరగకూడదు అన్ని దేవుడు ముందే మనకు తెలియపరుస్తాడు కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటుండంటే మనం పరిశుద్ధ అభిషేకం మనం పొందుకొని కాబట్టి మనం మనము సమస్తము మనకు తెలుసు కాబట్టి ఆ జ్ఞానము బుద్ధి జ్ఞానము తెలివి వివేచన అన్ని మనకు ఉన్నాయి కాబట్టి దేవు దేవుని యొక్క అభిషేకం వల్లనే మనకు జరుగుతాయని ఇక్కడ చెప్తున్నాడు పేతృద్ధ్వారా యాకో తీసుకొని మూడు వేల పదిహేడు అయితే పైనుండి వచ్చు జ్ఞానము పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది ఋదువైనది సులభముగా లోబడి ఉన్నది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండు కొని కొని నది పక్షపాతంనైన వేషధారణలను లేనిదై ఉన్నది అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది పైను నుండి వచ్చిన జ్ఞానం ఎక్కడి నుంచి మన దేవుని దగ్గర యేసుప్రభు దగ్గర నుంచి వచ్చిన జ్ఞానము పవిత్రమైనదంట అటువంటి పవిత్రమైన జ్ఞానాన్ని మనం పొందుకున్నాం కాబట్టి మనకి ఏముంటదంట సమాధానం ఉంటదంట మృదువ మృదువైన మృదువత్వం మనలో ఉంటదంట సులభంగా లోబడుతుందంట సులభంగా లోబడుతుందంటే ప్రతి శత్రుల్ని కూడా మన వైపు మళ్లించుకొని వాళ్ళకు వాళ్ళ మీద కనికరం పడి వాళ్ళని దేవుళ్ళు నడిపించుకుంటా మంచి ఫలాలు మనం ఫలించుకుంటూ కాబట్టి పై నుండి వచ్చిన జ్ఞానం మన కాబట్టి మన మన దగ్గర అందరి దగ్గర ఉన్నది కాబట్టి మనకు దేవుడు ఇటువంటి ఫలాల చేత నింపుడు కాబట్టి ఆ ఫలాలను మనం ఏం చేయాలి మనం ఫలించుకుంటూ పోవాల దీవంలో సరే ఇంకో హెబ్రి హెబ్రి పదకొండల ఆరు హెబ్రి పదకొండల ఆరు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడనియు తాను వెతుకు ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా పదకొండు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతికివానికి ఫలము దయచేయువాడని నమ్మవలను అయితే ఇక్కడ ఏముంది విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండట అసాధ్యము విశ్వాసం లేకుండా అంటే కొన్నిసార్లు దేవుని బిడ్డలు కూడా విశ్వాసం కూడా విశ్వాసం లేకుండా సన్నగిల్లిపోతాం ఎందుకు సన్నగిలిపోతామంటే కొన్నిసార్లు మనం అడిగినవి మనకు దొరికాయి కాబట్టి ఇక్కడ దేవు ఇక్కడ ఏమంటుండే మనం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం అయితే ఈ చాలా చాలా రోజుల వరకు నేను ప్రార్థన చేయలే మీ అందరి ప్రార్థన వల్ల నేను తిరిగి లేచినాను దేవునికి స్తోత్రములు దేవునికి వందనాలు హల్లలి అందరి ప్రార్థన వల్ల తిరిగి లేచినాను విశ్వాసంలో సన్నగిల్లిపోతాం ఎందుకు సన్నగిల్లిపోతాం అంటే కొన్ని కొన్నిసార్లు మనం అనుకునే జరగకపోతే విశ్వాసంలో సన్నగిల్లిపోయి మనము అసాధ్యంగా అదే దేవునికి పక్కకు జరిగి ఉండిపోతాం అనమాట దేవునికి దేవుని యొద్కు వచ్చి ఆయన ఉన్నాడని మనం ఏం చేయాలా మన విశ్వాసం సన్నగిల్లకుంటా మనం ఏం చేయాలా యేసుప్రభు ఉన్నాడని ఆయన తను వెతుకు ఫలము దే దయచేయి వాడని బతుకు వారికి ఫలము దయచేయి అని నమ్మవలేను నా జీవితంలో ప్రతి నిమిషం ప్రతి క్షణము దేవుడు నన్ను సాక్షిగా పెట్టాను అన్ని సాక్ష్యాలు దేవుడు నాకు ఇచ్చినాక కూడా తర్వాత కూడా నాకు ఒక్క చిన్న దాంట్లో నేను దేవునికి ఇష్ట ఇష్టడుగా ఉండలేకపోయినాను ఎందుకంటే ఇట్లా కదా ఇట్లా కానీ ఇన్ని దేవుడు మన జీవితంలో ఎన్ని గొప్పకార్యాలు చేసినాక కూడా ఒక చిన్నది దేవుడు చేయకున్నా కూడా ఆయన మీద మనం ఏం చేస్తాము అలుగుతాం మనం ఆయన ఆయన మీద ఆయనకు దూరం అయిపోతాం అయితే ఇక్కడ దేవుడు ఏమంటాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని ఎద్దకు చదవండి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని ఎద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో తాను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను గదా. విశ్వాసము చదవనా సిస్టర్ సిస్టర్ నేను చెప్తాను విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము దేవుని యొద్కు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు ఫలము దయచేయువాడని నమ్మవలను కదా ఖచ్చితంగా దేవుడు మనకు ఫలం ప్రతి దాంట్లో ఫలం ఆయన ప్రతి శనము కునుకోకుండా నిద్రపోకుంటా మన గురించి ప్రతిరోజు ఆయన చింతిస్తూ మన గురించి మన యొక్క భారము మన యొక్క చింత అంతా ఆయన మీద వేసుకొని మన కొరకు ఆయన చింతిస్తున్నాడు కాబట్టి ఇక దేవుడు మనం కంపల్సరీ మనకు ఫలము ఇస్తాడని మనము నమ్మవాలను మొదటి తిమోతి ఆరులో పన్నెండు సిస్టర్ ఆరు పన్నెండు ఆ విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము నిత్య జీవమును చేపట్టము దాని పొందుటకు నీవు పిలవబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొనులు ఒప్పుకుంటేవి అయితే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము మనము మనమందరం విశ్వాసులమై ఉన్నాం కాబట్టి మన మంచి పోరాటం పోరుతు నిత్య జీవము చేపట్టము దాన్ని పొందుటకు నీవు నీవు పిలువబడు అనేక సాక్షులు ఏదట మంచి ఒప్పుకోరు ఒప్పు కొంటివి అయితే మనం ఏం చేస్తున్నామంట నిత్య మనం పట్టుకొని దాన్ని మనం పొందుటకు ఆయన ఆయన పిలిచిన మన మన జీవితంలో దేవుడు ఎన్నో సాక్ష్యాలు చెప్పింది ఎంత మనం సాక్షిగా నిలబడ్డం దేవుడు మన ఎంతమందికో సాక్షిగా నిలబడ్డం కాబట్టి మనం మంచి పోరాటం పోరు పోరాడుతున్నాం కాబట్టి తప్పకుండా దేవుడు మనకు నిత్య జీవం ఇస్తాడు ఇంకో వాక్యం తీసుకోండి సిస్టర్ రెండో దినోత్సం పదార్ల తొమ్మిది రెండో దిన వృత్తాంతము పదార్ల తొమ్మిది తన ఎడన యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యహోవా కనుదృష్టి లోకమంతట సంచారము చేయుచున్నది ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును అయితే ఇక్కడ ఏమంటుండో తనేల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యహోవ కనుదృష్టి లోకమందంతట సంచరించున్నది ఇక్కడ ఏమంటున్నాడు మనం యథార్థ హృదయం గలవారము కాబట్టి మనల్ని బలపరచటకు ప్రతి దేవుడి మన్ తన కనుదృష్టి మన మీద ఉంచి ప్రతి క్షణము ప్రతి నిమిషం మనం కాపాడుకుంటూ వస్తున్నాడు కాబట్టి మనం చేయాలా ఆయన ఎందు మంచి పోరాటం పోరి పోరాడి ఆయన ఎందు నడుచుకుంటా మనము మన జీవి దేవుని రాకడా సమీపం ఉంది కాబట్టి మనం ఆయన ఎందు నిరీక్షణ కలిగి జీవిస్తున్నాం కాబట్టి దేవుడు మన జీవితంలో అన్ని అద్భుతాలే చేస్తాడు అయితే నేను ఎప్పుడు సిఐ నన్ను ఎప్పుడు ఎంబడ తీసుకుపోయేదాన్ని తీసుకుపోతే దాన్ని నాకు చెప్తా ఉంటుండే ఏమని రేణుక కాజు బర్ఫీ మంచిగా ఉంటది మంచిగా ఉంటది అంటుండే పోదాం రా అంటే ఉండంలే మేడం రేపు పోదాం రేపు పోదాం అంటే ఒక రోజు ఈమె రాదని చెప్పి ఇక్కడిదాకా పోయిద్దాం రా అని అన్నది అంటే సరైన వెళ్ళిన వెళ్తే ఆమె ఏం చేసింది కాజు బర్ఫీ కొనిచ్చింది స్వీట్ ఉండదు తిను తిను అని సరే తింటేలాగా ఆ బర్ఫీ నిజంగానే స్వీట్ లేదు అయితే ఇప్పుడు మనం మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆ స్వీట్ ఎట్లా తిన్నామో తిని దేవుని రుచి మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ యొక్క రుచిని అన్నిలకు మనం తెలియపరచాల మన పని అదే మనం అదే చేస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని గొప్పగా వాడుకుంటాడు కాబట్టి మనం అందరం మంచి పోరాటం పో దేవుని సాక్షులుగా నిలబడుతున్నాము కొన్నిసార్లు మనం విశ్వాసంలో సన్నగిల్లిపోయినప్పుడు తిరిగి లేవాలా తిరిగి లేవాలంటే మనం ఒక్కలం లేవలేము ఇతరులు ప్రాథం చేస్తేనే మనము కొంచెం లేవగలుగుతాం నా గురించి చాలా మంది ప్రార్థన చేసిండు కాబట్టి నేను లేచి ఈరోజు వాక్యం చెప్ చెప్తున్నా నాకు అసలు చేతను కూడా అయితే లేదు లాస్ట్ మినిట్లా బ్రదర్ కన్నా నువ్వు చెప్పాను అంటే లేదు నువ్వే చెప్పాన్నాడు కానీ దేవుడు ఇంతవరకు నడిపించిండు కాబట్టి దేవుడు మనందరినీ గొప్పగా వాడుకుంటుండు కాబట్టి దేవుని రాకడం సమీపం కాబట్టి ప్రతి బిడ్డను మనము దేవుని వైపు నడిపియాల ప్రతి బిడ్డను సాక్షిగా నిలబెట్టాల ప్రతి అన్నిల్ని మనం మార్చాల మన యొక్క మన గురి అదే కాబట్టి దాని ప్రకారంగా మనం జీవిస్తే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు దేవుడు చిన్న వాక్యం దీవించిన ప్రార్థించండి సిస్టర్ తండ్రి ఈ సుప్రభానికి వంద నాలుగు రజ నేను బలహీనంగా ఉన్నా కూడా ప్రభా బలహీనత లేదు నా యొక్క శక్తి పరిపూర్ణమగనంటున్నావు తండ్రి ఆ పరిపూర్ణమైన శక్తి ద్వారా నన్ను ఇప్పుడు నడిపించినందుకు నీకు వందనాల రజ ఈ వాక్యాన్ని ఫలింప చేయండి ప్రాభ నా నీకే వందనాలు రజ నీకి విరోధంగా మీ మీద పాపములు చేస్తుంటే ఒకసారి మమ్మల్ని క్షమించి తిరిగి లేవనెత్తిన ప్రభా నీకే వందనాలు రజ నిన్ను ఎప్పుడు మేము విడవకుండా ప్రాభ నిత్యము నిన్ను స్థుతిస్తూ ఎందు మేము జీవిస్తూ రాకడొకరకు మేమందరం సిద్ధపడాలా ప్రభా రాకరొకరకు మేము అనేక ఆత్మలను నీ వైపు మళ్లించాలా ప్రభా అలాంటి అభిషేకము ప్రతి బిడ్డకు దయచేసి నేను నామనికి మై మీద తెచ్చుకోమని వేసునా ఉన్నాడు చిన్నా తండ్రి ఆ మీన్ సిస్టర్ ప్రేజరాజ్ అంశాల కోసం ప్రార్థించండి సిస్టర్ ప్రేజరాస్టర్ స్థూత్రం పరిశుధరాజానికి వందనా తండ్రి ఏసుకృష్ణ రజానికి వందనాలు తండ్రి వాక్యం ద్వారా మీరు అతను మాట్లాడిన దేవానికి వందనాలు అందుని బడి నీకు స్తోత్రం దేవా అందుని బడి నీకు వందనా చరిస్తాం దేవ ఏ శ్రజానికి స్థూద్రం ముఖ్య అంశాల కోసం ప్రార్థిస్తాం దేవ రవిచెల్ల బ్రదర్ ని ముట్టి తాకి స్వస్థత విడదలచండి దేవ దేవాన్ని ఎక్కిస్తూ ఉద్రం దేవ ఇప్పుడు మీరు రక్షించుకుని కృపలో భద్ర పంచుకోండి దేవా ఈశ్వరజాన్ని ఎక్కిస్తూ దేవా రాజేశ్వరను ముట్టండి అప్పుడు క్యాన్సర్ ముట్టి తాకి స్వచ్ఛత దయచండి తల మొదలుకున్న రికాల ముట్టండి దేవాన్ని గాయంలో స్వస్థత ఉంది దేవా మీరే ముట్టి స్వస్థత విడుదల దయచేసి ఆ కుటుంబం కూడా మీరు రక్షించుకుని ముఖ్యంగా రైన సిస్టర్ ముట్టిని తాకండి దేవా పక్షవాతం ముట్టి తాకే స్వసత బుడదలా దయించండి ఏ శ్రజానికి స్థూధరం దేవా దేవానికి వందనాలు చెల్లిస్తున్న దేవా అప్పుడే మీరు రక్షించుకోండి ఏసు లేచి నడవాలా దేవ మీరే కార్యం చెరిగించండి దేవా ఏశ్వజానికి వందనాలు తండ్రి ఏసు కృష్ణజానికి దేవా అన్సి అమ్మన్ ముట్టని తాకే స్వసత బుడదలా దయించండి దేవానికి స్తోత్రం ఈశ్వరజానికి వందనాలు తండీ ఈశ్వరజా నీకు వందనాలు చేస్తూ ఆ యొక్క కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకొని దేవాన్ని కృపులో భద్ర పరచుకోండి దేవా ఏసు రజా నీకు వందనాలు తండీ మరొక సుందర్రా బ్రదర్ ముట్టడానికి రాకూడంటే వ్యక్తి కలగాలి స్నామంలో దాని నుంచి బుడదల పొందాలి ఏసు కృష్ణాను బుడదల దేవా అప్పుడే మీరు రక్షించుకోండి దేవాన్ని ఇప్పులో భద్ర పరుచుకోండి దేవానికి కిస్తూదరం దేవా ఏసు వందనాలు తండీ సమీల బ్రదర్ని ముట్టింది దేవా ఏశ్వజా వందనాలు తండీ హిర్మియా వ్యాధిని తాకండి స్వస్థత బుడదల తైచండి దేవానికి వందనాలు చరిస్తూ దేవా ప్రతి ఒక్క పాపాలు మీరు క్షమించి వాళ్ళని దేవా ఏశ్వజానికి వందనాలు తండీ ఏసు పృష్ణజానికి ఇస్తూ ఉదరం దేవా దేవానికి వందనాలు చరిస్తున్న దేవ ముఖ్యంగా ఎన్నిక మనజాన్ని కూడా ముట్టండి వాళ్ళ కూడా మంచి ఆరోగ్యం దయించండి ప్రతి ఒక్క షోధంలో తొలగించి అప్పుడల్ని కృపల భద్రపరచుకోండి దేవా మీరే తోడై ఉండండి దేవా ఏ వందనాలు తండీ ఏసు పృష్ణజానికి ఇస్తూ దేవా ప్రతి ఒక్క అంశానికి ఇచ్చేవా దేవ మరి కేవీపీ ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ ని ముట్టండి వాళ్ళ కూడా మీరందరికీ తోడండి సేవలందరినీ బలంగా వాడుకొని నీ కృపులో భద్రపరుచుకొని దేవాని నామానికి స్స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసు క్రిస్తు నాలు నడుచున్నాం తండ్రి ఆమెన్ ఆశీర్వాదండి సిస్టర్ మన ప్రభు ఏసు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడన గాక మేన్ అ ప్రేస్డ